దేవ యేసు ప్రభావ మీకే సుతుల స్తోత్రాలు నైనా అబ్రహం ఇసాకు యాకోబ్ల గొప్ప మీకు వదనాలు తండ్రి ఈ ఉదయం నుంచి కాచి కాపాడినందుకు మీకు ఎంతో మదనాలు నైనా ఈ యొక్క సాయంత్రం సమయం నా ప్రభావ మీ సరిదికి మేము తిరిగి వచ్చినాం ప్రభా అవును ప్రభా మీ దగ్గరకు వచ్చిన వారు నీ ఎన్నో తోసిపొచ్చినన్నారు బట్టి మీకు ఎంతో మదనాలు ప్రభావ నైనా మీ బిడ్డలు మీ దగ్గరకు వచ్చినారు చిన్నపిల్లల వల్లే మమ్మల్ని నడిపించండి ఈ విషయాలు మేము ధ్యానిస్తుండగా ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని పదమూడవ అధ్యాయము ప్రభు ప్రాముఖ్యమైన అధ్యాయం తండ్రి ఏ రీతిగా ఆ యొక్క తీర్పులు ఆరంభమవుతున్నాయి అవి ఏ రీతిగా ప్రపంచాత్మకంగా జరుగుతున్నాయి అన్న విషయాన్ని మీరు మాకు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూ చూపిస్తున్నందుకు మీకు వదనాలనైనా అవును ప్రభా మనసును ఆశ్రయించకంటే యహోవను ఆశ్రయించడం మేలు అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఇతని ఏ కామెంట్రీస్ ఎలా అర్థం కాని విధానంగా ఉంది ప్రభా శరీరీతిగా ఉన్నాయి ప్రభావ కానీ ఇవన్నీ ఆత్మీయమైన పాతవి సమస్తం కృతమైన అన్న విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా తండ్రి ఆ యొక్క తిరుమలి మృగాల గురించి మేము జానిస్తున్నాం ఆ మూడు మృగాలు ఒకటే మృగం అన్న విషయాన్ని మీరు పోయిన వారం మాకు చూపించినందుకు మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క సర్పము పదమూడవ అధ్యాయంలో మొదటి భాగంలో ఉన్న ఆ సముద్రం నుంచి వచ్చిన మృగము భూమిల నుండి వచ్చిన మృగం ఇవన్నీ ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు విశేషంగా ప్రోభ వాటి గుండగణాలు ఒకటే అని వచనం వెంబడి వచనం మీరు మాకు బహుతేటగా చూపించడానికి మీకు ఎంతో వదనాలు నేను కాబట్టినైనా ప్రపంచమంతా మృగంతో పోల్చబడింది మతపరమైన జీవితము మృగంతో పోల్చబడింది ప్రతి దేశము మృగంతో పోల్చబడిందని మీరు మాకు చూపించినారు వాటన్నిటిని బట్టి మీకెంతో మదనాల్ అయినా కాబట్టినైనా నెప్పు కద్సరు మనిషిలాగా ఉండి మృగంగా మారిండు దాని తర్వాత కొంతకాలానికి తిరిగి మానవ మనసు పొద్దుకున్నాడు అదే రీతి కదంటే మతపరమైన జీవితము మృగంలా రుంది రోజు అన్న విషయాన్ని జ్ఞాపం అందరూ హాత సాక్షులు అయ్యే మానవ హృదయాన్ని పొందుకుంటున్నారు అందుకు ప్రభుబా వాళ్ళు తిరిగి మీ సన్నిధికి వస్తున్నారు కాబట్టినైనా ఇవన్నీ విషయాలు తండ్రి మాకు వారికి ఎంతగా జాగ్రత్తగా పొందుపూర్చి పరిచి మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలి వారికి అనుగ్రహించబడలేదు ఇవి మరోసారి మాకు వాటిని తనమల్ని జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంతో వదనాలి కాబట్టినైనా మరి కొన్ని విషయాలు ఇదేనా మేము చూడబోతుండగా మీ యొక్క తనమల్లి పరిశుదాత్మ నడిపించ జీవితంలో ఒకటే అవకాశం దాని తిరిగి వృద్ధాప్యంలోనే వస్తున్న అవకాశం ఈ బైబుల్లోని వాక్యాలు ముఖ్యంగా ప్రవచనాలు ధ్యానించడానికి నైనా కానీ మీరు మాకు ఎంతో ఆసక్తిని అనుగ్రహించినారు ప్రభావ పోగొట్టుకోకుండా దాన్ని గట్టిగా పట్టుకోమన్నారు నైనా మీకు కలిగిన దాన్ని కాబట్టి నేను ఈ మంచి సమయాన్ని మేము గట్టిగా పట్టుకోవాలి దాన్ని సహాయపడండి ప్రభు ఎందుకంటే ఒక కాలం వస్తుంది ఇవి సహించాలని చెప్పినారు మీరు అవును నైనా అది ఆల్రెడీ వచ్చింది ప్రభావ ఎంతో మంది దీన్ని సహించలేకపోతున్నారు శరీతిగా లోకతీతంగా జీవించడం నేర్చుకున్నారు కానీ ఎవరు కూడా ఆ యొక్క అనుభవంలోకి పోలేని స్థితిలో ఉంటున్నాను నేను శ్రమలు చూడని చూడను సుఖానుభవాన్ని ఆశ్రయించడను ఏషావు జీవితం అనుకుంటున్నాను జీవితాల ప్రభావం కానీ ఏషావు రక్షణ పొదలేని స్థితిలో ఉంటుండగా నేను చివరి వరకు అవును అవకాశం లేకపోయాయి కానీ గొప్ప జనానికి అవకాశం ఇస్తున్నారు సర్పంలిత్రీలకి ఏ అవకాశం లేదని చూపిస్తున్నారు కాబట్టి నేను వీటన్నిటినీ జాగ్రత్తగా మేము పరిశీలించి నేర్చుకోవాలా ధైర్యంగా మేము అనేక ప్రకటించాలా ఒక దినము అవును ఈ వాక్యాలు ప్రకటన గంధంలోని వాక్యాలను మేము చాలా ధైర్యంగా ప్రకటించే పరిశుధాత్మని మాకు కనుకరించమని ప్రార్థిస్తున్నాం వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించండి మీకు వరకు గొప్ప సాక్షులు పెట్టుకోండి ముఖ్యంగా వారి కుటుంబాలలో తన మళ్ళీ చిన్న భిన్నం చేయడే ప్రయత్నిస్తున్నాడు ఏసుక్రీస్తు పరుషుద్ధ నామనా అన్ని గర్తిస్తున్నాం మహిమనుందంటే స్వస్థత దయచేయండి కృప అందరి కనుకరించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుధనవామన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె పోయిన వారం మనము అటుపోయిన వారం పోయిన వారం లేకున్నాయి కాబట్టి అటుపోయిన వారం వాక్యం ఏముందనేది నేను ఆ రికార్డింగ్స్ మధ్యాహ్నం చూస్తా ఉన్నాను మధ్యాహ్నం సాయంత్రం అరౌండ్ సిక్స్ ఓ లాస్ట్ రికార్డింగ్ అటుపోయిన వారం చేసిన రికార్డింగ్ చివరి భాగానికిపోయి వింటా ఉన్నాను ఏం కమిట్ ఎక్కడికి ముగించినను కంటిన్యూటీ తీసుకున్నామని అయితే అక్కడ నేను ఏమన్నానంటే వచ్చే వారం లేక అటు వారం ఆ యొక్క కొమ్ములకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ఆ చిన్న కొమ్ము దానికి సంబంధించింది మనం చూడాల్సి వస్తుంది అని నేను జ్ఞాపకం చేసినాను అయితే ఈ యొక్క చిన్న కొమ్ము దేనికి సంబంధించినప్పుడు నాలుగవ మృగానికి సంబంధించిందని నేను మీకు చూపించిన ఆల్రెడీ అయితే దానియల గ్రంథము ఏడవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయాన్ని పోల్చుకొని మనం చూసినాం పోయిన అక్కడ ఉన్న మృగాలే ఇక్కడికి వచ్చినాయి కానీ దానిల కాలంలో అవి విడి విడి విడిగా ఉన్నట్లు మనం చూసినాం కానీ ప్రాణ గ్రంథం పదమూడవ అధ్యాయం వచ్చేటప్పటికీ అవన్నీ కలిసి ఉంది అంటే ప్రపంచమంతా ఒక మృగం లాగా తయారైందని చెప్పి చూపించింది ఎవడు దాని గ్రంథం ఏడో అధ్యాయాలు మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క దేశం గ్రీస్ దేశం రోమ దేశం ఇవి నాలుగు మృగాలను చూపించాడు ప్రకృతి సహజంగా క్రత నిబంధన వచ్చినప్పుడు కూడా నాలుగు మృగాల గురించి నాలుగు దేశాల గురించి ఇంగ్లాండ్ రష్యా జర్మనీ యునైటెడ్ స్టేట్స్ ఈ నాలుగు దేశాలు నాలుగు మృగాలు ఈ ప్రపంచానికి ఎగడ మృగం అంటే ఏంటంటే బలవంతం చేసి మనుషుని లోపరచుకుండేది అన్నట్టు కాబట్టి ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ బహు పవర్ఫుల్ మృగంలాగా ఉన్నట్టు మనం చూసినాం అయితే ఇవన్నీ ప్రకృతి సహజంగా లేయర్స్ ఇవి కానీ కేవిపిఎం గ్రూప్ ఉన్న వాళ్ళకి ఆత్మీయమైన లేయర్ బాగా అర్థమవుతుంది స్పిరిచువల్ లేయర్స్ అంటే కదా ఆత్మీయ దశలో ఈ నాలుగు మృగాలు దేనికి సంబంధించినప్పుడు సర్పంళ తేళ్ళకి సంబంధించిన మనం చూస్తాం రిపీట్ గా అయితే ఈ సర్పంళ తేళ్ళ సహవాసంలో గొప్పజనం ఉండడం మృగంతో పోల్చబడతూ ఉంటారు వీళ్ళు అయితే అది తెలుసుకునేటప్పటికి బహు ఆలస్యంగా అయిపోతుందన్న మన జీవితాలను మనం చూస్తూ ఉంటాం అప్పటికే ఆ యొక్క తీర్పు వారి మీదకి శాపం రావడం వారి శిక్ష రావడం వారందరూ హత సాక్షులు మనం ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యయ చూస్తాం ఎందుకంటే పన్నెండు అధ్యయ నుంచి స్లోగా వెళ్తా ఉన్నప్పుడు మనకి ముఖ్యంగా గటసర్పము ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ అరణ్యంలో ఉన్న స్త్రీకి సంబంధించిన విషయాలు దానికి రకాలు అనుగ్రహించబడము ఆయన ఎగిరిపోవడం అన్న విషయాలు మనం చూస్తున్నాం కాబట్టి ఈ స్త్రీ ముఖ్యంగా రాసా వేదన పడే స్త్రీ అంటే రక్షణ సందేశాన్ని ప్రకటించే స్త్రీ రక్షణ సందేశాన్ని ప్రకటించే నిజమైన నిష్కలంకంగా ముడత మచ్చ లేని వధువు సంఘం కానీ ఆ సంఘంతో పాలు పంచుకునే స్థితిలో ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు సర్పంలో తెల్లత పాలు పంచుకునే స్థితిలో ఉంటున్నారు పాలిటిక్స్ తన తర్వాత ఐశ్వర్యం బోధ ఎట్లా నేను ఎస్కేప్ అయిపోతా అని ఐశ్వర్యాన్ని సమకూర్చుకుంటా ఉన్నారు సమాంతంగా గుర్తురిగిన సమయంలో వారి మీదకి జలప్రలం వీరి మీదకి శిక్ష తీర్పు రాబోతుంది జలప్రెం అంటే తీర్కే కాబట్టి కాబట్టి వీరి మీదకి ఆ తీర్పు వచ్చినప్పుడు వారి పరిస్థితి వైకంగా ఏంది నాకు జరిగింది ఏంది అని ఆలోచన చేసే లోపలే వారి మెడల మీద కత్తులు ఉంటాయన్న విషయాన్ని ఎన్నిసార్లు నేను చూపించిన వాక్యం వారిని వెతికి వెతికి వెతికి పట్టుకొని వారి మరణానికి అప్పగిస్తారన్న విషయాన్ని మనం చూసినాం అయితే ఈ పది కొమ్ములకు సంబంధించిన మనం జ్ఞానగ్రంథంలో చూసినాం దాని తర్వాత ఈ యొక్క ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ యొక్క పది వాటి మొదటి చివరి మూడు కొమ్ముల మెత్తూంచి వేసినాక ఇంకొక నాలుగో కొమ్ము బయటకు వచ్చినట్టు మనం చూసినాం వాక్యంలో ఇవన్నీ ఈ కొమ్ములు రాజ్యాలకి సాదృశ్యం అంటే 10 పది ప్లస్ వన్ అంటే మూడు పెగిలింపబడ్డాయి దాని ప్లేస్లో నాలుగవది వచ్చింది అంటే ఏడు ప్లస్ మూడు అంటే పది పది ప్లస్ వన్ అంటే పదకొండు యాక్చువల్గా పదకొండు రాజ్యాలు ప్రపంచమంతే పదకొండు రాజ్యాలు ఏ రీతిగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనము ఇలా చూడబోతున్నాం అయితే ఈ యొక్క చిన్న కొమ్ము చూడడానికి చిన్నదే కానీ ఆ పది రాజ్యం మీద ఎట్లా ఇది పవర్ఫుల్ గా తయారైందనే విషయాన్ని ఆశ్చర్యంగా ఉంటుందంటే మనం చూసినప్పుడు అది నేను ప్రకృతి సహజంగా చూపిస్తున్నాను కానీ మనం ఖచ్చితంగా మనకు అనుగ్రహించబడింది ఆత్మీయ చిహ్నాలు కాబట్టి మనం వాటిని కూడా చూడాలి ఎందుకంటే రెండు అంచల వాడిగా కట్టుగా మనం ఎన్నిసార్లు జ్ఞాపనం చేసిన ఇది ప్రకృతి సహజంగా నెరవేరుతుంది ఆత్మీయంగా నెరవేరుతుంది అయితే ప్రకృతి సహజంగా నెరవేరుతుందనే క్రైస్తవ సంఘం గ్రహిస్తుంది కానీ జరిగిన ప్రాబ్లం ఏంటంటే లు పుట్టితనంలో ఉన్నవాళ్ళు కాబట్టి కామెంటరీస్ అలా రాసుకున్నారు అదే కామెంటరీస్ గత రెండు వందల మూడు వందల సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి సేమ్ పండుగ లాగా కానీ అప్పుడప్పుడు మూడు వందల సంవత్సరాల ప్రకటించింది దాన్ని కామెంటరీ రూపకంగా రోజు కూడా ఫాలో అవుతున్నాయి కానీ దేవుడు ఈ బైబిల్లోని ప్రవచనాలని తరతరాలకి బయలుపరుస్తూనే ఉన్నాడు అవి చదివేసి దేవుని చదివిన సమయం గడపక దేవుడి నుంచి తెలుసుకోవాలన్న తప్ప లేకపోయే మనతో అక్కడ జీవితం చూడొచ్చు అందుకు వీటిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఏ పాస్తా చెప్పలేరు ఎంతమంది అడిగినా చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు చెప్పే అన్ని ఆ కామెంటరీస్ అన్నీ ఉంటాయి ఉదాహరణకి ఈ కొమ్ములు పది రాజ్యాలు అయితే ఈ పది రాజ్యాలు ఎక్కడ ఉన్నాయంటే ఏ కామెంటరీ వెతికినా యూరోప్ యూరోప్లో ఉన్న పది దేశాల గురించి మాట్లాడుతూ దాన్ని రివైవ్డ్ రోమన్ ఎంపైర్ అంటారు ఇంగ్లీష్లో అంటే తిరిగి ఉజ్జీవింపబడ్డది అంటే తిరిగి జీవిస్తున్న రో రోమా సామ్రాజ్యం కాబట్టి ఉజ్జీవింపబడిన రోమా సామ్రాజ్యం అట్లా పది రాజ్య పది దేశాలు ఉన్నాయని చెప్తారు కానీ ఈరోజు మనం యూరోపియన్ యూనియన్ చూస్తే అది ఏమంతా యాక్టివ్గా కనిపించడం మనకి యూరోప్ గురించి ఎవరు ఆలోచిస్తారు ఎవరు ఆలోచించారు కదా యూరోప్కి పవర్ ఎక్కడ పవర్ దానికి కాబట్టి ఏ కామెంటరీ చూసినా యూరోపియన్ యూనియన్ గురించే మాట్లాడతారంట అంటే పది రాజ్యాలని కానీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి మనం చూస్తాం ఈ పది రాజ్యాలు ముఖ్యంగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఈ పది రాజ్యాలు ఇవి అనేవి ఇవి ఎక్కడున్నాయంటే ఈ దేశంలో మిడిల్ ఈస్ట్ అంటాం మనం అరబ్ కంట్రీస్కి సంబంధించింది అయితే దాని రెండు మీడియా చేసిన ప్రకారంగా ఈ పది రాజ్యాలు అరబ్ రాజ్యాలు ఇవి ఈరోజు ప్రపంచమంతా వారి ఆధీనంలో ఉంది ఎందుకంటే వాళ్ళే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వీటిని రెండు రకాలుగా పిలుస్తూ ఉంటారు ఆ యొక్క ఇస్లాము దేశాలు పది దేశాలు అవి అవి ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ అరబ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటారు వాటి ఓఏఈపిసి అంటారు ఓపీఈసి అంటే అందులో ఈ మొత్తం ఈ చమురు పదార్థాన్ని ప్రపంచానికంతా సప్లై చేసే దేశాలు ఇవి చమురు సప్లై చేస్తే చిన్నవారిలు తిరిగావు మోటార్ బైక్స్ తిరగావు ప్రపంచమంతా ఈ ఇండస్ట్రీస్ అయినా మిషన్స్ ప్రతి దేశంలో వాళ్ళు ఆయిల్ మోడల్స్ వస్తాయి లారీస్ కి మోటార్ బైక్స్ కి వెహికల్స్ కి ఆయిల్ అవసరము దాని తర్వాత ఇండస్ట్రీస్ కి ఆయిల్ అవసరం తర్వాత ఈ టర్బైన్స్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీస్ జనరేట్ చేసే ఆ టర్బైన్స్ కూడా ఆయిల్ పడుతూ ఉంటారు ఈ పది దేశాలు ఆయిల్ సప్లై మానేస్తే ప్రపంచమంతా ఒక్కసారి సాగిపోతుంది ఆర్థిక స్థితి కొలాప్స్ అనేది టోటల్ అట్లా ఏం చేస్తారంటే డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇష్టం ప్రపంచం పెరుగుతా ఉన్నారు అన్నట్టు ఇంతకాలం పవర్ఫుల్ కంట్రీస్ అవి అంటే మనకు తెలుసు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఎలక్ట్రిక్ మోటార్ బైక్స్ రావడము ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ కార్లు రావడము ఎలక్ట్రిక్ లారీస్ కూడా వచ్చేసినాయి ట్రక్స్ ఎలక్ట్రిక్ ట్రక్స్ సో స్లోలీ ఏమవుతుందంటే ఈ రాజులు బలహీనం అయిపోతాయి అన్నట్టు ఎందుకంటే కన్జంప్షన్ తగ్గిపోతుంది అయితే ఈ పది రాజ్యాలు ఏవి అన్నప్పుడు కొంచెం డిఫికల్ట్టుకురాము ఎందుకంటే ఎన్నో ఈ పది రాజ్యాలు ఏమున్నాయారు మనకి చూస్తాము సౌదీ అరేబియా నెంబర్ వన్ కువైట్ నెంబర్ టూ ఓమాన్ నంబర్ త్రీ కతాన్ నెంబర్ ఫోర్ తహరే నెంబర్ ఫైవ్ ఇంకా తక్కినా ఏమున్నాయి కదా తక్కినా ఏమున్నాయి ఇంకా పన్ను ఇంటర్నెట్లో వ్యక్తి పెరుగుతుంది పది సౌదీ అరబ్ పది అరబ్ నేషన్స్ ఇవ్వాలి ఈ ఐదు కాలుగా ఇరాన్ ఇరాక్ లిబియా సిరియా తొమ్మిది ఇంకొకటి మిస్ అవుతుంది మీకు వరకన్నా తోస్తే చూపించచ్చు నేనైతే వెతికిన ఈ సాయంత్రం ఈ మూడు పది దేశాలు గుళ్ళు కొట్టండి ఓపెక్ కంట్రీస్ అని ఆయిల్ ఆర్గనైజేషన్ ఆఫ్ చెప్పారు ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ the organization of Petrol Exporting Countries. So, if you look at all of these countries, <laughs> you can see all of them. Iraq, Syria, Iran, Iraq, Syria. These are the three countries. There are many members in the start. So, what we have done is, one of the things that we have to do, one of the things that we have to do. If we have to do one of the things that we have to do, we have to do one of the things that we have to do. రాజ్యాలు అట్లా పుట్టినట్టు జరిగింది ఒకసారి పుట్టాలి రాజ్యాలు ఒక దేశం నుంచి విడిపోయి ఇంకో దేశం ఇంకో దేశం నుంచి కొన్ని విడిపోయి ఇంకో దేశం అట్లా కొంత కాలం ఫైట్ చేసి విడిపోయిన దేశాలు ఇవ్వాలి కంట్రీస్ కొన్ని అరబ్ కంట్రీస్ ఎక్కడి నుంచి వచ్చినట్టు యుష్మాన్ నుంచి వచ్చినాయి యుష్మాన్కి పది మంది పిల్లలు గుర్తారు పది మంది పది అరబ దేశాలన్నట్టు వచ్చాయి సంతానం అది దాసీ సంతానం అయితే తేడా ఇక్కడ అంతా తేడా చూస్తే ఏమవుతుందంటే అన్నదమ్ముల కొట్లాట్లు ఎక్కడ చూసినా కానీ హేవేలు కైలు ఏదైతే కొట్లాడుకున్నారో ఏసా యాప్ బెట్లా కొట్లాడుకున్నారో ఏం నడుస్తా ఉంది ఈ రోజు వరకు కూడా ఇస్మాయి ఇసాకు కొట్లాడుకునేవాడు చిన్నప్పుడు ఇస్మాయిలు ఇసాకు తోటి బాగా ఆడుకునేవాడు కోటి పనులు చేసేవాడు అన్నట్టు చూసే స్థానాలు గడిపేసేవాళ్ళు దాన్ని ఎట్లాంటే బాగుంటుంది ఇసాకు ఇస్మాయిల్ సహవాసంలో పడితే ఈ శాఖ చెడిపోతాడు అనేసి సెపరేషన్ జరగడం జరుగుతుంది అన్నట్టు అక్కడ కాబట్టి మొదటి నుంచి సహోదరుల మధ్య ద్వేషమే అన్నట్టు అది నడుస్తాం ధీరజ్ ఈ ఏసాగు మళ్ళీ ఆపూబ్ల మధ్యతే ద్వేషం అది కంటిన్యూ అవుతుంది ధీరజ్ కానీ ప్రకృతి సహజం నుంచి ఆత్మీయలయాలకి వెళ్ళిపోయిందని మేము చూస్తున్నాం ఉదాహరణకి సార్ తేళ్ళు ఏసాగు సంతతికి సంబంధించినవి కాబట్టి ఏసాగు సంతతి ఏదో మీలు వాళ్ళు తేళ్లు కాబట్టి ఏదో మీలకి అంటే శారీరకంగా ఉండే వాళ్ళకి ఆత్మీయం ఉండే వాళ్ళకి ఎప్పటికీ పోరాటం నడుస్తూనే ఉంటుంది ఇది ప్రభుత్వంతో వరకు లోకంలో ఇది ఒక అయితే తొమ్మిది తొమ్మిది దేశాల నుంచి చూడగలిగిన పదవ దేశంలో కనిపి సరిగ్గా కోరిక ని చూడండి వేరే పదవ దేశం అయితే ఈ ఇరాను సౌత్ సిరియా ఈ మూడు బహు బహు కఠినమైన దేశాలు ఈ మూడు దేశాలు ఇచ్చిన దేశం మీద దేశాన్ని మరీ వింతగా పెంచుకోండి పరిమిద అప్పుడప్పుడు బాంబ్లు వేయడం రాకెట్లు వేసి జరుగుతూ ఉంటాయి ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం కాలంలో ఇరాన్ దేశంలో న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళు తయారు చేసేసారు ఫైనల్ ఇంకా ఏదైనా టైంలో బయటకు వచ్చేస్తారు వాళ్ళు సో ఇస్లామిక్ బాంబ్ ఫస్ట్ ఇస్లామిక్ న్యూక్లియర్ బాంబ్ ఇరాన్ దేశంలో వస్తుంది నాకు తెలుసు ప్రపంచంలో ఎన్ని దేశాల దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయో రష్యా దగ్గర ఉంది చైనా దగ్గర ఉంది పాకిస్తాన్ దగ్గర ఉంది అమెరికన్స్ దగ్గర ఉన్నాయి ఇండియా ఉన్నాయి నార్త్ కొరియాలో ఉన్నాయి అట్లా కొన్ని దేశాలలో న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇరాన్లో కూడా న్యూక్లియర్ బాంబ్ ఉంది ఇస్లాం కంట్రీస్ల న్యూక్లియర్ బాంబ్ ఉంటే ఇస్రాయల్ దేశం మీద తీసుకొచ్చుకోవాలి నైసం ఎందుకంటే ఇస్లామీలకి ఇస్లాం మతస్థలకి ఇజ్రాయల్ దేశం అంటే బహుద్వేషం అన్నట్టు అయితే ఈ మొదటి ఈ పది రాజులతో పాటు కలిసి పాటుతో పాటు మొదటి మూడు రాజులకించి బయటకు వచ్చిన రాజ్యమే చిన్న రాజ్యం అది చిన్న కొమ్ము అది దేంతో పోల్చగలమా అంటే అది ఇస్రాయల్ దేశంతో పోల్స్తామని అనేక పాత్రలో మనం చూస్తాం కామెంటరీస్ చాలా ముఖ్యంగా ఈ చిన్న కొమ్ము ఇస్రాయల్ దేశానికి సాధించి అంతగా రీసెంట్లీ పుట్టింది కదా నైన్టీన్ వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది కానీ మొదటి నుంచి చూస్తే కూడా ఇస్రాయల్ దేశము దేవునికి విరుద్ధంగానే ఉంటుంది సీనాయ్ పర్వతం నుంచి చూస్తే ముఖ్యంగా అరణ్య మార్గంలో వాళ్ళు దేవుని ఎంతగానో శోధించట్టు మనం చూస్తాం కదా కొనతల్ రాష్ట్రం మొదటి పత్రిక పదవ దేవనుకుంటే మనం చూస్తాం దీనిగా దేవుని ఎంతగా శోధించిండ్రో అక్కడి నుంచి మొదలుకొని పలాఖి గ్రంథం వరకు దేవునికి విరుద్ధంగానే ఉన్నవాళ్ళు ఇస్ పై ఎంతమంది ప్రవక్తలను చంపించారు నిరపారాన్ని చిందించు అదే రీతిగా మన ప్రభు పుట్టే సమయానికి ఎంత భయంకరంగా హింసించారు మన ప్రభుని ఎంత భయంకరంగా హింసించారు దాని తర్వాత ఎంత భయంకరంగా హింసించిండ్రు ఎంతమంది క్రైస్తవులని బంధించారు చర్చలు వేశారు చంపించిండ్రు సౌలు పౌలుగా మారకముందు మొదటి నుంచి కూడా దేవునికి విరోధంగానే ఉంది ఈ రోజు అంత్యక్రీస్తు లా కనిపిస్తుంటది క్రీస్తుకి విరోధిగా కనిపిస్తూ అది దాని గురించి మనం మరి దీర్ఘంగా పోయిన వారం కూడా చూస్తూ ఉన్నాము ఈరోజు చూడండి పట్టణ గంధము పదమూడవ ధ్యేయము మొదటి వర్షాలు చూస్తాం మరియు పది కొమ్మలను ఏడు తలలో గలప క్రూరం భృగము సముద్రం నుండి పైకి వచ్చినా దాని కొమ్ముల మీద పది పది కిరటములు దాని తల మీద దేవదృష్టకరమైన పేర్లు ఉండేది కాబట్టి ఈ పది కిరీటములు పది రాజ్యములు దేవునికి విరుద్ధంగా మాట్లాడేది రాజ్యాలు అన్నిటి ఉన్నాయి అదొకటి బాగా ఉంది అయితే దేవునికి విరుద్ధంగా ఉన్నదే ఈ పది కిరీ పది కొమ్ముల నుంచి అది ఇంకోటి చూస్తాం మనము అయితే ఈ మృగం ఏదైతే ఉంది క్రూర మృగం అన్నప్పుడు సంబంధించిన విషయాలు తీరగ చేసినాం మనం రెండు మూడు వారాల క్రితం చిరుతప్పలిని పోలింది ఎలుగు వంటి పాదంలు వంటివి వాటికి గట్ట సర్పం కలపడం ఇవ్వడం అవన్నీ విషయాలు మనం చూసినాం దేనికి సంబంధించిందని తర్వాత దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు లేని ఇది నేను వచ్చానని చూపిస్తుంది డెడ్లీ బోన్ అని ఇంగ్లీష్లో ఇది దేనికి సంబంధించిందని అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది కనుక భూజనులందరూ మృగము వెంట వెలిచి ఆశ్చర్యపడుతుండేది అయితే ఈ మృగము చుట్టూ ప్రజలందరూ వెళ్తున్నారు ఎక్కడ భూజనులు ప్రపంచం నుంచి ఈ మృగము చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే దీనికి చావు దెబ్బ చాలా సంవత్సరాలు ఇది బతుకుండలేదు ఎందుకంటే ఈ బురుగ ప్రపంచం అంతా విస్తరించిపోయి అది ఒక దేశంలాగా లేదు కానీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఇది తిరిగి పుట్టింది అన్నట్టు ఈ దేశం అయితే అప్పుడు అది తిరిగి ప్రజలంతా ఈ ఇస్రోల్ పిల్లలందరూ ప్రపంచం అంతా చెదిరిపోయారు రెండు వేల సంవత్సరాలు చెదిరిపోయి తిరిగి మళ్ళా మన దేశానికి రావడము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఎనభై సంవత్సరం మన తిరిగి ఒక దేశంగా మారడం అనేది ఈ యొక్క చావు దెబ్బ నుంచి వాళ్ళు స్వస్థత పొందడం అనేది తర్వాత బొత్తిగా లేనివారు చావదెబ్బంటే కొద్దిగా చనిపోయే స్థితి చెవిపై పునప్రాణం ఉన్న దేశము తిరిగి మళ్ళా పుట్టడం అన్నట్టు అయితే ఈ మృగము నాకు అధికారము ఎవరిచ్చింది అంటే పన్నెండవ అధ్యయనం అన్నది ఆ ఘట్ట సర్పం ఇచ్చిందని కింద ఈ మృగం అధికారం ఇచ్చినందున వారు ఘట నమస్కారం చేసి వాళ్ళు అర్థం చేసుకోండి ఈ మృగానికి అధికారం ఇచ్చింది దేవునికి వేరుద్ధంగా వీలనే లేపింది సైతాను కథన యాజకులను లేపింది ఆ యొక్క రోమన్ సోల్జర్స్ని రాజుల మీద లేపింది విరుద్ధంగా రక్తసర్పమ్మే వీరికి పవర్ ఇచ్చిందన్న విషయం మనం చూస్తున్నాం మరియు వారు మృగంతో సాటి ఎవడు దానితో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకొని ఆ మృగములకు నమస్కారము చేసేది ఈ విషయం ఈ చిన్న కొమ్ము ఇది దాని మనం మట్టుకునేవరాం చిన్న మృగము లేక చిన్న కొమ్మి ఈ చిన్న కొమ్మి యొక్క నాలుగో దాని మీ ప్రజలందరూ భూమివాసులందరూ దానికి నమస్కారం చేస్తున్నారు కావచ్చు ఇస్రాల్ దేశం అంటే ప్రపంచమంతటా ఎంతో దాన్ని ఎంతో విలువగా ఆచరిస్తూ ఉంటారు వీళ్ళే పశుధ జనంగం బ్రదర్ దేవుని వాళ్ళని స్పెషల్గా ఎన్నికన్నాడు బ్రదర్ అనే క్రైస్తవ సంఘం వారిని దేవుని కంటే ఎక్కువగా హెచ్చరిస్త హెచ్చరిస్తూ ఉంటారు వారిని బహు జాగ్రత్తగా కాపాడలమన్న బాధ్యత ఓ పాస్టర్ వాక్యం చెప్పించడం నిన్న కొన్ని సంవత్సరాల క్రితం ప్రజలని కాపాడేది మన యొక్క బైబుల్ ధర్మం అని ప్రకటిస్తున్నారు ఎక్కడున్న ఒక్క వాక్యం లేదు అట్లాంటిది బైబిల్ వాళ్ళు ప్రవర్తలందరి చనిపిన వారు మన ప్రభుని చనిపిన వారు చాలా మంది చనిపిన ఎంతమంది ఆ యొక్క పాని మంది అపోసులలో ఎంతమందిని జనిపించిన వారు స్తఫిని చంపించిన వారు బిడ్డల్ని చంపించి ఈ రోజు కూడా క్రైస్తువులకు ఎంతగానో హింసలు పెడుతున్న వారు అటువంటి వాళ్ళు పరిశుభా జనగం ఎట్లయిన దానికి జవాబు ఇవ్వలేరు కాబట్టి వీళ్ళు దేవునికి మొదటి నుంచే విరుద్ధం ఉన్నారు కూడా ఆ ఉన్నారు వాళ్ళు కానీ వారిని పూజనులందరూ దానికి నమస్కారం చేస్తారు ఈరోజు దాన్ని హెచ్చింపజేస్తున్నారు వారి దానిలో ఏసు ప్రభు కంటే ఇస్రాయల్ దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది క్రైస్తవ సంఘం ప్రపంచం అంతటి నుంచి ఈవెంజలికల్స్ ఏం చేస్తున్నారంటే ఈ దేశానికి బహుబరు ధనాన్ని పంపిస్తున్నారు ఎందుకు అంటే మోసమైన క్రైస్తవ జీవితం చూపిస్తాను బహుద్ధేటగిరి వచ్చి ఇస్లాం ప్రజలకి మొదటి నుంచి మందిరం లేదు రెండు వేల సంవత్సరాల నుంచి డెబ్బైవ సంవత్సరంన ఆ టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఆ యొక్క మందిరాన్ని సంపణంగా కొలగొట్టేసింది ఈరోజు మందిరాన్ని ఈరోజు వాళ్ళకి మందిరం లేదు మరి పాపం మందిరం లేదు ఎట్లా ఆరాధన చేసుకోవాలంటున్నారు క్రైస్తవులు ఎందుకంటే పుట్టితనం యువ దేవతగిరి పుడితనం కల్పించింది నేనే మందిరం అన్నాడు ఏసుప్రభు నన్ను విమరించే వాళ్ళే మందిరం అన్నాడు కాబట్టి ఏసుప్రభు పుట్టినాక ఏసు చనిపోయి తిరిగి లేచినాక ఆ మొదటి మందిరానికి ఏ స్థానం లేదు ఎందుకు నేను తెల్లవారిన పర్సనల్ బైబసుడిలో హెమిల్ రచన పత్రిక ఆశ్చర్యంగా అక్కడ ఆ మందిరం దేనికి పనికిరాదని చెప్తాడు ఎంత ధైర్యంగా ఉన్న అటువంటి వాక్యం చెప్పడానికి అయితే ఒకసారి చూడండి ట్రై చేస్తాం ఎవరు రాసిన పత్రిక తొమ్మిదవ తేదీ కూడా ఎనిమిదవ సండి తొమ్మిదవ తేదీ ఎనిమిది వసంలో దీనిని ఆ మొదటి గుడారం ఇంకా నిరుచుడుట నిరుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలు పరచబడలేదని పరిశుధాత్మ అంటే మొదటి మందిరము మొదటి గుడారాము ఇది సులభంగా కట్టిన మందిరం అందులో అతి పరుష స్థలంలో ఎవరు ప్రవేశించలేడంటే దేవునికి మనుషులకి సహవాసమే లేదు అక్కడ అని చెప్పేసి నేను ఎవరు ఇంటర్ కాలేదు అక్కడికి తొమ్మిది వర్షాలు ఆ గుడారాము ప్రస్తుత కాలం నాకు ఉపమానంగా ఉన్నది ఈ ఉపమానాన్ని బట్టి మనస్సాక్షి విషయంలో ఆరోధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి కానీ కొంచెం క్రిందికి వస్తే మనం చూస్తాము ఇరవై నాలుగవ వచ్చినాం అందువలన నిజమైన పరిశుధ స్థలంలో పోలి హస్తకృతము కృతమైన పరిశుధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన దేవుని సమ్ముఖం అందు కనబడేటట్టు ఆయన నటి మూస్తుంది ఇక్కడ అంతేకాదు ప్రధాన రచకుడు ప్రతి సంవత్సరం తన తన తనది కానీ రక్తం తీసుకొని పరిశుధనకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకుంటూ ప్రవేశించాడు అట్లయినా నా జగత్తు పత్తి పునాది వేయవడనేది ముందుకొని ఆయన అనేక పర్యాలు శ్రమపడ పడవలసి వచ్చాను అయితే ఆయన యుగము యుగముల సమాప్తి అందు తను బలి అర్పించుకుంట వలన మనుషులలో మృతి పొందే కాబట్టి ఇక్కడ మనం మొదటిదిగా మొదటి నిబంధన పనికిరాదంటున్నాడు దాని మొదటి మందిరము పనికిరాదంటున్నాడు ఎందుకంటే మొదటి మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి మనుషులకి అవకాశమే లేదంటున్నాడు కాబట్టి ఏసు ప్రభు ఏం చేస్తున్నాడు పరిశుద్ధమైన ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించాలంటే ఆయన ఒకేసారి ప్రాణాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి పోయే అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించింది కాబట్టి మొదటి మందిరంలో ఆ అవకాశం లేదు ఈ రోజు మళ్ళీ తిరిగి ఆ మొదటి మందిరాన్ని కట్టాలనుకుంటాడంటే అందరూ మళ్ళా తిరిగి పాత నిబంధన స్టైల్కి పోతారు పాత నిబంధన విధానం పోవాలంటే మళ్ళా ధర కంది వెళ్ళిపోతారు మనుషులు అంటే కృప ఉండదు వాళ్ళకి కరుణ అంతే కనికరం పాపం పాపుల పట్ల కనికరం ఉంటుంది పరిశుద్ధుల పట్ల కృప ఉంటుంది దేవుని ఎప్పుడైతే రక్షింపబార్డు వాడు పాపం చేస్తాడో వాడు కృప నుంచి వెళ్ళిపోతారు బయటికి అందుకే దేవుడి మీద పాపం చేయలేరు అంటాడు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది భయం ఒకసారి ఆయన కనిపించిన కృపల కళ్యాణ్ ఢిల్లీ పని అంటే దృష్టికి దొరుకుతాను నేను వాళ్ళ జీవితాన్ని చిత్రవర్త చేస్తాడు అందుకే వాడికి అయిన అవకాశం ఇవ్వద్దు అన్న విషయాన్ని జ్ఞాపనం చేసుకుంటాం మనం ఈ టైంలో కాబట్టి మొదటి మందిరానికి ఇప్పుడు అవకాశం లేదు క్రైస్తవులు ఏం చేస్తాడు అంటే విశాఖపల్ల మందిరం లేదు కాబట్టి ఇప్పుడు కట్టుకోండి అని మేము పైసలు పంపిస్తామని కోట్లు కోట్లు ప్రపంచం నుంచి పంపిస్తారు క్రైస్తవు ఆ రీతిగా చేయడం వలన ఏం జరుగుతుందంటే తెలియకుండానే ఏసు క్రైస్త యొక్క మరణాన్ని వీళ్ళు బమ్ము చేస్తున్నారు క్రైస్తవులు వారు మందిరం కట్టుకోవడానికి వాళ్ళకి మీ డబ్బులు పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు ఆ మందిరాన్ని కట్టుకొని అనదన బలు ఆరంభిస్తారు అప్పుడు ఏమవుతుంది యేసు యొక్క మరణము నిషేధ నిషిద్ధంగా చులకన భావన చేసినట్టుంటది అంతగా ఏసుకొకి వ్యతిరేకస్తులు వాళ్ళు సపోర్ట్ ఎవరు చేస్తారంటే క్రైస్తవు ప్రపంచం తగ్గించి ఈరోజు పెద్ద సంస్థ ఉంది క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయి దాని పేరు క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయల్ కూఫీ అయితే కూఫీ అనే సంస్థ ప్రపంచం అంతటి నుంచి డబ్బులు జమా చేసి క్రైస్తవుల నుంచి ప్రతి చర్చస్ నుంచి ఇష్టస్తున్నారు అవి వాళ్ళు ఏం చేస్తారో వండలేరు కలిసే హిందువు కష్టపడి ఉపాసం ఉండి చందాలు కానుకలు దశమ వానికిస్తే వాళ్ళు దాన్ని తీసుకొని ఎక్కడ ఖర్చు పెడతారు పనికి రాని అట్లా మోసపోయింది క్రైస్తవ రూపంలో మనం చూస్తాం అన్ని ప్రతి దశ ఒక అస్తమ సంఘం ఎట్లా మోసపోయిందని ఏంటంటే ఏదో ఆచారబద్ధంగా సంఘాన్ని చర్చికి పోయి ఆరాధన చేసుకుని ఇంటి గిట్టలకి ఇవన్నీ ఎప్పుడు తెలియవాలి గొప్ప జనానికి ఏమీ తెలియదు అండి బయట ఉన్న ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి అందుకే ప్రవచన పుస్తకాలు ధ్యానించాలి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని నేర్చుకోవాలంటే ఆ పుస్తకాలు చదవక అయితే ప్రవట మృతంలో మనం చూస్తున్నాము ఈ చిన్న మృగము లేక చిన్న కొమ్ము చివరి మృగము ప్రపంచాన్నంతా అది గడగడలాడిస్తుందనే విషయం వాళ్ళ దగ్గర ఖచ్చితంగా న్యూక్లియర్ బాంబు ఉంది అని బయటికి చెప్తానే రిరవచ్చు ఆ మూడు రాజ్యాలతోనే అది భిన్నంగా ఉంది అదే మనము ఆ లిబియా దాని ఇరాన్ దాని సిరియా ఈ మూడు దేశాలకి వ్యతిరేకం మనం చూస్తూ ఆ మూడు దేశాలు కూడా ఇస్లాం దేశమే వ్యతిరేకం ఉన్నాయి తెలుసు ప్రకృతి సహజంగా మృగాలు సర్వముఖ్యాల సంతోషం ప్రపంచాల మీద ప్రకృతి సహజంగా దేశాలు ఈ రోజుల్లో ఉన్నాయి ఆ దేశాలన్నీ ఆ యొక్క కొమ్ములకు సాదేశం పది కొమ్మలు అయితే ఈ చిమ్ చిన్న మృగ చిన్న కొమ్ము అంటే ఇస్రాన్ దేశం ఆత్మీయ స్థితిలో చూస్తున్నట్టు సర్ప తేళ్లు ఏషావుగా మారింది వారు వీలు వీరు వారు అవుతారని అంటే ఏషావు యాకొబుగా మారతాడు యాకొపు ఏషావుగా మారుతాడు అంటే ఒకప్పుడు ఏషియావు ఒకప్పుడు యాకబుగా ఉన్న ఇస్రాల్ దేశం ఈరోజు మారింది అంటే తేళ్ల సర్పగులాగా మారుతుంది కాబట్టి ప్రకంగా నవ్వు పదమూడవ అధ్యాయము ఏడవ వర్షాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మృగానికి చూడండి ఒకసారి ఏడవ అధ్యాయం ఏడవ వచనం ప్రకంగా నవ్వు పదమూడవ అధ్యాయము ఏడవ మరియు పశువులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడేను కాబట్టి ఘట ఈ మొదటి మృగము అధికారం ఇస్తున్నాడు ఈ అధ్యాయంలో ఉన్న మృగం సముద్రం నుంచి బయటకు వచ్చిన మనకి తెలుసు అనేక పర్యాలు చెప్పించిన యూఫైటిస్ నది గురించి మనము మొరల తీరుపై చూపించిన యూఫైటిస్ నది గురించి దాని తర్వాత పర్వతం గురించి నేను చూపించిన ఇవన్నీ బబులోనికి సాదృశాలు ఈ సముద్రము బబులోనికి సాదృశ్యం మతపరంగానే క్రైస్తవ జీవితం కాబట్టి అందులో నుంచి ఈ మరుగం బయటకు వస్తుంది అంతే క్రీస్తున్న వాడు క్రీస్తు అంటే అభిషేక్తుడు అభిషేకం పొందినవాడు అభిషేకం పొంది వ్యతిరేకంగా తేడైన వాడే అంతే క్రీస్తు ఆత్మీయ స్థితిలో చేసుకుంటే అన్ని వాక్యాలు తెలిసి తిరుగు పాత్రం చేసిన వాడే అంత్యక్రిస్తూ యాంటీ క్రైస్ట్ అంటే చూస్తాను అంటే ఆపోజిట్ అన్నట్టు కాబట్టి దేవుని దేవుళ్ళని దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడే విరుద్ధంగా అయితే వాడు అంత్యక్రిస్తున్నట్టు కాబట్టి ఈ ప్రపంచంలో ఎట్లా ఉండే ఈ దేశాలన్నీ దేవుడికి విరుద్ధంగా ఉండే ఎందుకంటే ఆయన రాజ్యాన్ని స్థాపించడం లేకుండా అవి ఇవన్నీ ఆత్మీయంగా జరుగుతున్నాయి ప్రపంచంలో రాజ్యం ఆరంభమైందని మాకు తెలుసు ఆ రాజుల కాలంలో దేవుడు దాన్ని ఆరంభించడం దానికన్నా విషయం గతంలో దానికి అది శాశ్వత కాలం ఉండేది దానికి దానికి అంతమైనది ఉండదు అని దేవుడు కాబట్టి ఘట సర్పములకు ఏడవ ఏడవ వర్షం చేస్తున్నామని అయితే పద్మ అధ్యామి ఏడవశంలో మరి పరశులతో యుద్ధం చేయగలరు వారిని జయింపలు దానికి అధికారం ఇవ్వబడింది ఇది ఆరవ దూర ఆరు గురులో మనం ఏం చూసినామంటే సర్పములు పరిషులని చంపడానికి అధికారం పొందుకున్నాయని మనం చూపించడమే వాక్యం కాబట్టి ఎవరిస్తే అధికారం ప్రతి అధికారం పైన చేస్తామని చరిత్ర చూపించిన వాక్యంలే కాబట్టి ఈ యొక్క చివరి పొమ్ము లేక మృగము ఇది పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయిస్తుంది గొప్ప జనం మీద యుద్ధం చేసి వారందరి మీద జయం పొందుతుంది అందరినీ చంపుతుంది అయితే ఎవరు ఈ పరిశుద్ధులు ప్రతి వంశం మీదనూ ప్రతి ప్రజ మీదనూ ఆయా భాషలో మాట్లాడే వారి మీదనూ ప్రతి జనం మీదనూ అధికారం దానికి ఇవ్వబడేది కాబట్టి ఎందుకు ఇవ్వాలా అధికారం అధికారం ప్రతి అధికారం పనిని రావాలన్నప్పుడు ఈ మృగానికి ఈ సైన్యానికి ఘట సరపానికి సముద్రం నుంచి బయటికి వచ్చిన మృగము అన్ని మృగాలు కలిపితే ఒకటే మృగం అని నేను చూపించిన వీటన్నిటికీ అధికారం ఆరోబరలో చూసినా నేను చూపించిన ఆడమ్మకు అధికారం ఇచ్చాడు అలా చంపడానికి అధికారం పొందుకుంటే వాడు అనేసి అబ్ధువుని వాడి పేరు అపోయాయ చూపించాడు ఆ ఘట్ట సర్పానికి పేరు కాబట్టి భూనివాసులందరిలో అనగా ఎనిమిదవ వర్షంలో జగదుపతి మొదలుకొని బోధింపన గొరపల్ల యొక్క ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం వైపు నమస్కారం కాబట్టి ఎవరి పేర్లు రాయబడలేదు నాకు తెలుసు సర్పంలో పేర్లు రాయలేదు వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో గొప్ప జనం కానీ వాళ్ళ సహవాసంలో రెండు గుంపులతో ఉన్నారు కాబట్టి వారి సహవాసం నుంచి వాళ్ళని విడదీయాలంటే వారి శరీరాన్ని చంపడ తప్పదు శర్రాన్ని విడిచిపెడితే ఆత్మ కాపాడబడుతుంది కాబట్టి కొనతుల చూపేసి ఆ వాక్యం నేను కొంతకాలం క్రిందట శరణము ఆత్మని కాపాడతాడు దేవుడి నశి అందరూ అటువంటి అనుభవంలో కూడా ఎందుకంటే వాళ్ళు విడిచిరమ్మంటే రావట్లేరు మతపరమైన జీవితాన్ని కాబట్టి దేవుడికి వారి పట్ల కనికరం ఉంది వారి పట్ల వారు వాళ్ళందరూ దీవించే సన్నిధి రావాలంటే ఆ శరీరాన్ని విడిచిపెడితే రాలేరు తర్ప వాళ్ళ ని మరణానికి అప్పగిస్తుంది దేవుడు అయితే ఆది ఎవరు అమలు పరుస్తారంటే ఈ ఘట సర్పరుస్తా అయితే వీళ్ళందరూ సర్పంధ తేళ్ళు జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు లేవు కాబట్టి వాళ్ళు దానికి నమస్కారం చేస్తున్నారంటే ఈ లోకాతీతంగా జీవిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ అయితే తొమ్మిదో అశనం కష్టపడికి ఎవడైనా నువ్వు చెవిగలవాడైతే వీళ్ళు కాక అని ఎందుకు ఇదొక సపరేట్గా ఇట్లా సెపరేట్గా తీసి పెట్టినట్టుంది వాక్యం కాబట్టి చెప్పండి ఎవరైనా నువ్వు చెవిలు గలవాడైతే వీలు నువ్వు గలవడంటే మనకు తెలుసు నీకు ఆత్మీయమైన చెవులు ఉంటేనే కానీ ఇవి నువ్వు గ్రహించలేవు ఆత్మీయమైన కనులు ఉంటేనే కానీ వీటిని చూడలేవు ఉదాహరణకి మనకు తెలుసు చవులు పౌలుగా మార్గం ఉంది తమస్కు మార్గంలో పట్ట మధ్యాహ్నం యొక్క దర్శనం చేసి కందులో కొట్టుకున్నాడు ఎప్పుడైతే అననీయ తన తల మీద చేతికి పెట్టి తన కంటి నుంచి కొరలు వంటివి రాలిపడ్డాయి దాని తర్వాతనే ఆయన ఆత్మీయమైన విషయాలను చూడగలిగింది జిప్పు అదే జరుగుతుంది మతపరమ జీవితంలో పొరలు ఉన్నాయి కంటికి ఆ పొరలు ఉన్నంత వరకు ఎవరు వీటిని చెవులేడు ఈ చెవులు మన దగ్గిరి చెవులు కలిగిన వాడు అయితే ఎప్పటికీ వినలేవు కాబట్టి నీకు నిజంగా చెవులు ఉంటాయి చెవులు గలవాడు అంటే ఆత్మీయమైన చెవులు గలవాడైతేనే వీటిని వినగలడు సర్పముల తేళ్ళకి ఆత్మీయ చెవులు లేవు కాబట్టి అవి వినలేవు మళ్ళీ గొప్ప జనానికి ఉన్నాయనుకుంటున్నారు కానీ వాళ్ళు వాటిని కావాలనే వింటారు రక్షింపబడ్డ వాళ్ళకి ఆత్మీయమైన చెవులు అంటే అందుకే వాళ్ళకి వాక్యం అంటే ఇష్టం ప్రార్థన అంటే ఇష్టం ధ్యానం ఆరాధన అంటే ఇష్టం వాక్యాన్ని ధ్యానించాలంటే కలిగి ఆసక్తి రక్షింపబడ్డ వాళ్ళకి కొత్తగా రక్షణ పొందిన వాళ్ళైతే ఎన్ని గంటలు వర్షిప్ చేస్తారు ఆరాధన చేస్తారు ధ్యానిస్తూ ఉంటారు వాక్యం చెబుతూ ఉంటారు ఉంటారు మొదట్లో ఉన్నంత అనుభవం ఈరోజు అంటే చాలా మందికి ఉండదు అది కానీ నేను ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను మీకు మొదట్లో ఉన్నదానికంటే ఈరోజు డబుల్ ట్రిపుల్ మెజర్లో నీకు ఉండాలి లేకపోతే ఇవన్నీ నువ్వు ఎట్లా వెతుకుతావు ఎప్పుడు నేర్చుకుంటావు ఇవన్నీ వాక్యాలు శరీరాన్ని నిలిచిపెట్టినాక అవకాశం లేదు కదా శరీరాన్ని నుంచి బయట రాకముందే వీటన్నిటిని మనం తెలుసుకోవాలా కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మందికి వాళ్ళు తప్ప ఎవరూ ఈ వాక్యాలు వినలేరు గొప్ప జనము చివరికి వింటుంది అంతకుముందు అట్లా చెప్పింది కరెక్టే బ్రదర్ అంటారు మళ్ళా ఎదవిదగిపోయి ఆ ద్వారా వాళ్ళ సవాసం అంటారు బుద్ధి తెచ్చుకుంటే టైంకి వచ్చేటప్పటికీ అప్పుడు రిలైజ్ అవుతారు వారి జీవితాలు ముగించుకుంటున్నారు అయితే పదో వర్షంలో ఏమని చెప్తుండంటే తొమ్మిది వర్షం కాగానే ఎవడ నేను చెవగలవాడు అయితే వినను కాక వినకపోతే ఏమవుతుంది పదో వర్షం అవుతుంది ఎవడ వాడు చెరలోనికి పోవును వింటే పోవు వినకపోతే ఖచ్చితంగా పోతారు చెరలోనికి ఎవడన ఖడ్గం చేత చంపిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలను మనకు తెలిసింది ఎన్నిసార్లు వాక్యం పూర్ల తీర్పులో ఫస్ట్ ఈ సర్పములు తేళ్ళు చేతులు దేవుని చేతులు ఘనహీనమైన సాధనంలాగా వాడబడుతుంది ఎందుకంటే తన బిడల్ని శిక్షించడం కోరికని హిమల్ రాసిన పత్రికలు మనం చూస్తాం అనేక పర్యాలు ఆయక పదవన్ని అని ఆయన తన బిడ్డల్ని శిక్షించకపోతే వాళ్ళు అందరూ కాబట్టి ఎందుకు శిక్షించాలంటే శరీరమైన జీవితం కాబట్టి అభిదేవిత కాబట్టి కాబట్టి వీళ్ళందరూ ఖంగము చేత చంపబడవలనని వాక్యం ఉంది ఎప్పుడైతే సర్పములు తేళ్లు గొప్పజన తేళ్లు గొప్ప జనాన్ని హింసిస్తాయి సర్పములు మరణంకి అప్పగిస్తాయి మరణం చంపిస్తాయి కాబట్టి తిరిగి ఆ రెండు గుంపులు చంపబడతాయి ఈ వాక్యం ప్రకారంగా ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసములు కనబడులు వాటి అంత వరకు సహించేవాడే వీళ్ళు గొప్ప జనం అన్న విషయం జ్ఞాపించస్తుండే అది నీ సేవా అయితే పదకొండవ వర్షంకి వచ్చేటప్పటికీ ఇంకొక మృగం గురించి మనం ధ్యానించడము అది భూముల నుండి వస్తున్నది మరియు ఒక కురు మృగము పైకి వచ్చిన చూచి అయితే దీనికి గొర్రెపిల్ల కొమ్మల వంటి రెండు కొమ్ములు ఉన్నాయి అంటే చూడండి బాగా చేసుకుంటుంది గొర్రపిల్లతో పోల్చబడింది ఈ మృగం అంటే రక్షణ అనుభవం కలిగినదే క్రైస్తవ జీవితంలో ఉండేదే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది కానీ అది ఎట్లుంది గొరపిల్ల కొమ్మల వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను కానీ అది ఘట్ట సర్పం వల్లే మాట్లాడచ్చండి తేటగా అర్థమైపోతుంది గొరపిల్ల అన్నప్పుడు రక్షణ అనుభవం కలిగినది కానీ కొమ్ములు దాని తర్వాత ఘట్ట సర్పం వల్లే మాట్లాడడం అంటే కాబట్టి ఈ మృగం కూడా ఘట్ట సర్పమే దీన్ని మొదటి మృగానికి ఘట్ట ఎట్లా పవర్ ఇచ్చిందో అధికారం ఇచ్చిందో ఈ మృగానికి కూడా అదే రకమైన అధికారం ఇచ్చింది అయితే ఈ రెండో మృగము కూడా మొదటి మృగమే అని చెప్పేసి పన్నెండు వర్షాలు చూడండి అది ఆ మొదటి పూర్వ మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయించినది దేని ఎదుట కాబట్టి మొదటిది సముద్రం చేసిన మృగము రెండవది భూమిలో నడిచిన మృగము కాబట్టి భూనివాసుల మధ్య నుంచి బయటకు వచ్చిన మృగం ఇది ప్రపంచం అంతరించి అన్ని ఒకటే మృగాలు మృగాలన్నీ కలిస్తే ఒకటే అన్న విషయం జ్ఞాపం ఎందుకంటే ఇది ఒక దేశానికి సంబంధించింది అది ప్రపంచాత్మకంగా ఉన్న వ్యవస్థకు సంబంధించింది ఇది ఈ ప్రపంచ వ్యవస్థ అంత మృగమయం అయిపోయింది అది బహుతేటగా మనకు కనిపించింది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి బాగా ఆటంగా కనిపించింది మొత్తం కంట్రోల్ తీసుకున్నారు ఈ ప్రపంచాన్ని కంప్లీట్ కంట్రోల్ టోటల్ కంట్రోల్ తీసేసుకున్నారు ఆ పదమూడవ వశ్రంకి వచ్చేటప్పటికీ ఈ రెండో మృగం ఎట్లా ప్రవర్తిస్తుందన్న విషయాన్ని చూడండి అది ఆకాంక్ష నుండి భూమికి మనుషులు అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయించిండేది ఇంగ్లీష్లట్లా లేదు అదిగే మనం ఇంగ్లీష్ కూడా చూస్తా ఉంటాం అక్కడ పరలోకం అని ఉంది ఇక్కడ ఆకాశం తేడా సో మనకు తెలుసు ఆకాశం అన్నా ఒకటి ఆకాశ వాసలు అయితే ఆకాశం భూమికి మనుషులు అగ్ని దిగొచ్చట్టుగా గొప్ప సూచనలు చేయించిండదంట మ తెలుసు ఏం ఏ కాలంలో కూడా అదే రీతిగా ఇక్కడ మనము ఎలా చేస్తున్నామంటే ఎంతమంది జ్ఞాపకం ఉందో మన బుర్రల తీర్పులు మనం చూసిన వీరికి సంబంధించినవి ఇద్దరు సాక్షులు అన్నా బుర్రల తీర్పులో మంచిగా చూస్తున్నాయి ఇక్కడ ఏంటంటే మొదటి మొదటి బురలను చూస్తాం కదా మొదటి బురలో వడగండ్లు మరియు అగ్నితో మిళితమైన రక్తము రక్తము వడగ తెలు పరలోకము ఆకాశం అన్న మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం కాబట్టి మొదటి బుర్రలో ఆ వడగండ్లు మరియు అగ్ని మరియు రక్తం అవి చూపించినది ఎన్నిసార్లు వడగండ్లు దేనికి సంబంధించినవి అగ్ని దేనికి సంబంధించిన అగ్ని అంటే తేళ్లకి వడగండ్లు సర్పములకు ఫలితమే రక్తం ఈ రెండు కలిస్తే రక్తం ఎవరిది రక్తం అంటే ప్రపజనం యొక్క రక్తం హెయిర్ హెయిర్ హేల్ అండ్ ఫైర్ మింగిల్ విత్ బ్లడ్ అన్న అంశం మనం ఎన్నిసార్లు గణించడం హేల్ అంటే వడగడ్లు ఫైర్ అంటే అగ్ని ఆ రెండు కలిస్తే ఈ యొక్క ప్రపజల మీద పడితే వాళ్ళంతా రక్తమయమైతన్న విషయాన్ని అయితే ఈ పదమూడవ వత్సరంలో మనం చూసిన విధానం అదే మనుషులు ఎదుట అటువంటి కార్యాలు చేస్తుంది అన్నట్టు ఒకటి గొప్ప చిన్న మంది రక్తమయం గౌరవమైన మనం చూస్తుంది అయితే పన్నెండవ వర్షంలో అది ఆ మొదటి కౌర్మకున్న అధికార చేసిన దాని ఎదుట చేచినది అంటే రెండవ మృగం కూడా మొదటి మృగం లాగానే ఉంది అంటే మొదటిది మాయమైపోదా ఇందులోకి వచ్చేసేది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం దాని తర్వాత ఇవన్నీ ఘట సత్వం నుంచి పుట్టిన విషయం జ్ఞాపించినవన్నీ దానికి సంబంధించినవి అన్న విషయాన్ని కాబట్టి సైతాన్ని కూడా వారి అనచిన దారితీలో వాడుకుంటున్నాడు అన్న విషయానికి జ్ఞాపకం చేయబోతుంది సర్పంలో తేడాని అయితే పద్నాలుగు రాష్ట్రాలు మేము అనిపిస్తుంది కత్తి దెబ్బ తిరిగి బ్రతికిన ఈ క్రూర మృదవులతో ప్రతిమను చేయవన్నని అది భూనివాసులతో చెప్పచ్చు ఆ మృదం ఎదుట చేయటంతో తనకి సూచన వలన భూనివాసులను మోసపరుచున్నది అని నేను వచ్చాడని చెప్పిస్తాను కత్తి చేత దెబ్బతిన్నది ఏంది ఇది దీనికి అయితే పదహార వర్షం దొచ్చినప్పటికీ ఒక వర్షం ఉంటుంది పదహార వర్షంలో కాగా కొద్దివారు కానీ స్వతంత్రులు దాసులు అందరినీ తమ కుడి చేతి తమ నొజ మీదనని ముద్ర వేయించుకున్నట్టును ఆ ముద్ర అనగా మృదము దాని పేరెటి సంఖ్యనని గలవాడు తప్ప క్రయ విక్రణ చేయటకు మరి ఎవరికి ఆధికారం లేకుండాట్లు అది వారిని బలవంతము చేయించింది కుదిగలవాడు మృగం యొక్క సంఖ్యను అది యొక్క మనుషుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానం కలదు ఇప్పటికీ మళ్ళీ సెకండ్ టైం మన జ్ఞాపనికొస్తుంది ఆల్రెడీ అవర్స్ రికార్డింగ్ చేసినాం మనం నెక్స్ట్ ఇంకొక టూ వీక్స్ లో దీన్ని నేను ప్రారంభించబోతున్నాను అంతకుముందు ఈ యొక్క మృగంలోకి సంబంధించిన విషయాలు నేను ముగిస్తాను ఈరోజు నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను ప్రార్థనా పూర్వకంగా దీనికి సంబంధించిన మరి కొన్ని దీర్ఘంగా నేను చూపిస్తాను వచ్చేవడం సాధ్యమైతే వచ్చేవాడు దీన్ని ఈ యొక్క పదమూడో మీకు ఇంపజేస్తాను కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రెండవ మృగము సముద్రం భూమి మీద చూసిన మోసం చేస్తుంది అన్న విషయాన్ని చూడండి ఎప్పుడు తెలుస్తుంది మోసం మోసపోయిననేసి జరిగినాకనే కాబట్టి భజనం అందరూ మోసపోతారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపం కాబట్టి ఈ మోసం ఏ రీతిగా ఉంటుందని అడిగితే వచ్చేవారు మరి దీనిగా మీకు చూపిస్తారు మీకంతా తెలిసిందే అబద్ధ బోధలతోనే మోసపోతలు తిస్తావు జీవితం అని రకరకాల బోధలను కింద డిస్పెన్సేషనలిజం అని క్యాప్చర్ కల్ట్ రెండు మోదలు మొత్తం విలేతాండత నేను పరిస్థితి సార్ మా బాజ్ కాబట్టి మోసగా మోసపోయిన వారు ఎప్పుడు తెలుసుకుంటారంటే అంత పొగట్టుకున్నాం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లో పోగొట్టుకుంటారు పైసలు ఓటీపీ చెప్పేస్తే వాళ్ళు అంతేసుకుంటాడు పోయినాక మేము మోసపోయిన వారు కంప్లైంట్ చేసేలా కాబట్టి ఎవరిని మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి జాగ్రత్త ఎందుకు చెప్పాడు మధ్యసారికి నెల అందుకే వాడిని ధ్యానించమని చెప్తున్నారు ఇవి ధ్యానించకుండా ఉదాహరణకి పూజ ఇక్కడ ఏముందంటే పదమూడు అది మృహాలు పద్నాలుగు వర్షంలో చూస్తాను మనము క్రయ విక్రయం చేయటానికి దాని తర్వాత అనుకుంటా ఆ ముద్ర ఆ మృగము పేరైన దాని పేరిట సంఖ్యను తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికైనా అధికారం లేకున్నట్లుగా అది వాడిని బలవంతం చేయించినదంతా అంటే క్రయ విక్రయం బిజినెస్ కార్యలో కలిసి మనదమ్మా ఈ ముద్ర ఉన్నవాడే కొన్న విడద మగ్రదడని చెప్తుంది ఇది అయితే నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక వాక్యాన్ని ఇప్పించాను ప్రాణానికి ప్రతం మూడవ అధ్యాయం కష్టపడికే నాలుగవ అధ్యాయం సారి ప్రథమ అధ్యాయము నాలుగో అధ్యాయం కష్టపడితే సంఘం ఎత్తబడుతుందని ప్రకటిస్తుంటది నాలుగవ అధ్యాయంలో ఎత్తబడినాక మిగిలి బిడుదల పొందిన వారంటే మిగిలిపోయిన వాళ్ళంతా సైతం సహవర్తం కదా విడబడ్డ వాళ్ళందరూ సైతం ప్రజలు కదా వాళ్ళు వాణిద కూడా ఎందుకు ముద్ర విశారు వాడి విడదలు విడిచిపెట్టబడ్డ వాళ్ళు వెదరు వాళ్ళ బోధ ప్రకారంగా విడిచిపెట్టేవాడికి ఈ బలవంతం ఏం చేస్తుంది అది అర్థమే లేదా వాక్యం ఎంతబడ్డవారు పరిస్థితుల్లో అయితే విడబడ్డ వాళ్ళు పాపలైతే మళ్ళీ వాళ్ళని బలవంతం చేయడం ఏంటి పాపలంటే చైతన్యం చెంచర్లే కదా కాబట్టి రెప్చర్ మరీ మోసకరమైన బోధ అన్నట్టు విడతనే అవన్నీ ఈ సంఖ్యకి సంబంధించి నాసారి ఒక టూ త్రీ అవర్స్ ఆఫ్ చూపించిన మీకు ఈ ఆరు వందల అరవై ఈసారి మరీ డీటెయిల్గా నేను చూపిస్తున్నాను ఎందుకంటే వన్స్నే లైఫ్ టైం అనమాట మనకు కూడా మనందరి జీవితంలో చివరికి అవకాశం అనమాట కాబట్టి వీలైతే అటు వచ్చేవరం చూపిస్తారు అంటే ఈ యొక్క మృగాలకు సంబంధించిన దాన్ని మీకు ఏం అది ఘట సర్పం మాట్లాడుతుంది ఏంటి ఈ మాట తీరు అది వచ్చారో నేను మీకు చూపిస్తాను ఒక ఆశ్చర్యకరమైనది అది వాక్య పరిచర్యలో ఇది గొరపిల్లలాగా గొరపిల్లలాగా ఉంది కానీ ఘట సర్పంలాగా ఏం దేవుని సేవకుడే ఆయన చెప్పుకొని సైతం లాగా ఎట్లా మాట్లాడతారే గొడపిల్ల అంటే రక్షింపబడ్డవాడు రక్షింపబడ్డవాడు సైతంలాగా ఎట్లా మాట్లాడతారు అదే మీకు వచ్చారని చూపిస్తారు డ్రాగన్ స్పీక్ అంటాం దాన్ని ఘట్ట సర్పం ఎట్లా మాట్లాడుతుందని నేను చూపిస్తాను మీకు అది నువ్వు గ్రహించగలవు ప్రతి సంగు వెళ్ళినప్పుడు సేవకుల జీవితాలను చూసినప్పుడు వాక్య పరిచర్ చేసేవాళ్ళు గొరికి లాగా మాట్లాడుతుండ్రా ఘట సర్పంలాగా మాట్లాడుతుండ్రా మీకు ఆ సీక్రెట్ నేను చూపిస్తా త్వరలో వచ్చే వారము ఈ యొక్క తలకు గాయం దాని తర్వాత ఘట్ట మాట్లాడడం ఈ రెండు విషయాలు నేను చెప్పిస్తే ఇవి కంప్లీట్ అయిపోయినట్టే పదమూడు మోస్ట్లీ ప్రభు మనకి అది సహాయకుడిగా నడిపించాలి కొన్ని భాగ్యాన్ని వాళ్ళు ప్రార్థిస్తాం పరశుద్రవకు దేవ ఏసృత ప్రార్పించుకుంటాం సార్ మీరు మాకు సహాయకుడిని నడిపించి ఇన్ని విషయాన్ని పైన కోసాన్ని ఈ మృగాలన్నీ ఒకటే మృగం అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు సైతాను ప్రభు మొదటి రెండు మృగం మొదటి మృగము సర్పంలో అయితే రెండో మృగము తేలకి సాదృశం అన్న విషయాన్ని మీరు జ్ఞాపం చేస్తున్నారు మీద ఎట్లా పడుతున్నాయో చూపిస్తారు మేము ప్రకృతి సహజంగా వీటి చూడే ప్రయత్నిస్తున్నాం కానీ ప్రతిసారి మీరు ఆత్మీయంగానే వాటిని చూపిస్తారు మా వీటిని గ్రహించిన మేము ప్రభు ఇవన్నీ ఉపయోగం నేను ఇవి ఏమి చూడకుండా ఎత్తబడతాను అందరు వీటికి చేత నేను ఎందుకు వీటిని గ్రహించలేక ప్రయత్నించప్పుడు ఏడుస్తా ఉన్నారు అప్పటికీ వారి మెడల కత్తులు ఉంటుంది అందరు హత సాక్షులు అవుతారు అన్న కాబట్టి నేను వీటిని మేము జాగ్రత్తగా నేర్చుకొని వాళ్ళని హెచ్చరించలేగనా వారికి ఇవన్నీ చూపించలేగనా విషేకించి నడిపించింది మేము ప్రార్థిస్తున్నాం నేను రాత్రి మంచిగా రైచాం జీవితాలి ప్రతిష్ట శక్తులను గర్దిస్తున్నాం ప్రతి జీవితాలలో తన రాని కూడా ఆటికిస్తున్న ప్రతి చీకటి రాత్రి మంచిగా రైచే స్వీట్ క్రీస్తు పరుష నామం ప్రార్థిస్తున్నాం తండ్రి కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడేడుగాకెన్